ే కవినైవీనా పమశ్రవస్త జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వన్నీవాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మడాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్య నరం చే సరస్వతీం మనం రెండో అధ్యాయంలో రెండో శ్లోకం చూసుకున్నాము శ్రీభగవాను వాచ ఇక్కడ రెండు శ్లోకాలు భగవంతుని ఉపదేశం ఇక్కడ రెండు హితశ్లాకశ్ములమిదం లైవ్యం ఆస్మగమపా ఈ రెండు శ్లోకాలకి ఔత్థానికోపనిషత్ అని పేరు అంటే నీరసంగా పడుకున్న వాడిని ఒక్కసారి లేచి నిలబడి ఇట్లా చేసి శ్లోకాలు ఔత్థానిక ఉపనిషత్ అంటే ఎందుకంటే మొత్తం భగవద్గీత ఉంటా ఉపనిషత్తులే కదా సో మీకు ఈ సంగతి నేను మనవి ఆయా శ్లోకాలకి ఆయా నామాలు ఉంటాయని ఉపనిషత్తు పేర్లు ఔత్థానిక ఉపనిషత్ ఔత్థానికోపనిషత్ ఉత్థానము అంటే లేచి నిలబడుట ఉత్థానం అయ్యి ఇట్లా సో కృతస్క్ కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరం అర్జున అర్జున అనే చక్కటి సంబోధన అర్జున అనే పదంలో చాలా గంభీరమైన అర్థం ఉన్నది సాధకుడు అర్జునుడిగా తయారవ్వాలనే అభిప్రాయం ఒకటి అర్జునాత్ అర్జున అనే విషయం మీకు మనం చేసిన చెప్పానేమో అని గుర్తు ఆర్జనా తర్జున సంపాదిస్తాడు బాగా అర్జున అంటే అపదించటం సో సాధకుడు అనేవాడు వితరణ చేసేప్పుడు విరివిగా వితరణ చేయాలి సంపాదించేప్పుడు కూడా విరివిగా సంపాదించాలి అయితే ఇక్కడ ధనం అభిప్రాయం కాదు ధనం కాదు అన్ని వాల్యూస్ లక్షణాలు సాధించ సాధనాలు ఏవైతే ఉంటాయో వాటిని సంపాదించుకోవాలి సో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 ఈ ఈ ప్రిపరేషన్ ఈ సాధనములను సంపాదించుకోవటం కోసమే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఆర్జనము చేసి వాడు సాధకుడు ఇప్పుడు సంస్కృతం చదువుకోవాలనుకోండి చదివేసుకోవటం సంస్కృతం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటే నేర్చుకోవడం అది ఆర్జనంలో భాగం సో క్లాసుకు రావడం కోసం ఇంకా ఏవోకుండా అదర్ వర్క్స్ని రీఆర్గనైజ్ చేసుకోవాలనుకోండి వన్ హ్యా స్టూడెంట్ దా క్రియేట్ ఉన్న టైం ఉన్న టైం ఉంది యూ కెనాట్ క్రియేట్ న్యూ టైం కొత్తగా ధనాన్ని సంపాదించగలం కానీ కొత్తగా టైంని సంపాదించలేమో అంచేత ఏం చేయాలి ఉన్న టైంలో వేస్ట్ అవుతున్న పార్టీని గమనించి దాన్ని సేవ్ చేసుకోవాలి టైం సేవ్ డిస్ టైం ఏ అండ్ అనే సామెత ఇంకా టైంని అర్న్ చేసే విధానం ఒక్కటే వేస్ట్ అవుతున్న టైంని సేవ్ చేయాలి సో అంటే నిద్ర తగ్గించాలన్న అభిప్రాయం కాదు నిద్ర తగ్గిస్తే ఉపయోగం అంటే మొన్నటి క్లాసులో నిద్రపోతారు అలా కాదా సో వేస్ట్ తవ్వకుండా టైం సేవ్ చేసుకోవాలి అది కూడా ఆర్జనమే ఈ విధంగా ఆర్జనము చేసేవాడు అర్జునుడు తర్వాత ఆర్జవాత అర్జున రుజుత్వాత రుజుస్వభావం కలబడి అర్జున శబ్దానికి ఓ చెట్టు కూడా అర్థం ఉన్నది అర్జున వృక్షము మీకు అర్జున వృక్షం అంటే ఏమిటి అని అడిగితే ఇలా సమాధానం చెప్పచ్చు ఆ అడవిలో అన్నిటికంటే ఎత్తైన చెట్టు ఉందో అదే అర్జున వృక్షం అని చెప్పచ్చు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 ఇంట్రెస్టింగ్ వర్స్ అగ్రే దీర్ఘతరుయం అర్జున తరు అంటే ఒక ఆయన ఊరు వెళ్తున్నాడు ఆయన వెళ్లాల్సిన ఊరు పేరు పరమపదపురము అని పేరు అంటే మోక్షాన్ని వందాలనే సభ సో పరమపదపురానికి వెళ్ళాలి వెళ్ళాలి దారి అడిగాడు ఎవరినో దారి అడిగాడు ఏమంటే ఈ పరమపదపురం వెళ్ళి దారి అవుతాడు అంటే ఆయన దారి చెప్తున్నాడు అంటే మహాత్ముడు దారి చెప్తున్నాడు అనమాట అగ్రే దీర్ఘతరోయం అర్జున తరుహు ఈ దారం బటే నువ్వు వెళ్తే బాగా పడూగా ఉండేటువంటి చెట్టు ఒకటి ఉంటుంది అది అర్జున వృక్షము అంటే ఆర్జవాన్ని సూచిస్తుంది అర్జున వృక్షం ఓకే తస్యాగ్రతో వర్తిని ఆ దాని ముందే అర్జున వృక్షాన్ని అనుసరించే దాని ప్రక్కనించే కాలి బాట నడిచే బాట ఆ బాటం వెళ్ళినట్లయితే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 రెండవ ల్యాండ్ మార్క్ యమునా నది మూడవ ల్యాండ్మార్క్ ఆ యమునా నదీ తీరాన ఉన్నటువంటి గొల్లపల్లెస్ తీర తమాల కానన తలే చక్రం గవాం చారయన్ ఆ యమునా నదీ తీరము పచ్చటి అడవి పచ్చికబొయళ్లు ఉంటాయి ఆ పచ్చికబోయేళ్లలో ఆవుల పశువుల గోవుల యొక్క గుంపుని చక్రం గవాం చారయన్ గోవుల గుంపుని కాపలా కాస్తో గోపహ క్రీడతి ఒక గొప్ప బాలకుడు ఆడుకుంటూ ఉంటాడు అక్కడికి వెళ్లి నువ్వు వాడిని అడుగు దర్శయిష్యతి సతే పంథానం అవ్యాహతం ఆ గొప్ప బాలకుడు నీకు మార్గం చూపిస్తాడు ఆ మార్గం పట్ల నువ్వు ఏ రకమైన ఆటంకములు లేకుండగా పరమ పదమురాన్ని చేరుకోవచ్చు అని లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఉంటాడు సో ఈ శ్లోకంలో ఉన్న శోఫలా ఎంతంటే అర్జున వృక్షంతో మొదలుపెట్టి శ్రీకృష్ణుణ్ణి ఉపదేశం స్వీకరిస్తే మోక్షాన్ని చేరుకుంటారు అనే అభిప్రాయం ఆ అభిప్రాయాన్ని చాలా కవితాధారణలో చెప్పిన శ్లోకం చాలా మంచి శ్లోకం సో దీన్ని తరచుగా కోర్టు చేసే సందర్భం ఉండదు ఎందుకంటే శ్రీకృష్ణ కర్ణామృతం అంత పాపులర్ బుక్ ఏం కదా ఎవరో కొద్ది కొందే చూస్తూ ఉంటారు సో కొంతమంది మహాత్ములు కోర్ట్ చేస్తారు కూడా చాలా పాపులర్ బ్లస్ ఎమాంగ్ సర్టన్ స్కాలర్స్ సో హే అర్జునా కాబట్టి అర్జునుడు అంటే అర్జునుడిని కనుక మనం ఆశ్రయించినట్లయితే అర్జునుడిలా ఉంటే అంటే కావలసిన లక్షణాలను సంపాదించుకోవటం రుజుస్వభావం కలిగి ఉండటం వక్రబుద్ది సుతరాము లేకుండా రుజుస్వభావాన్ని తిన్నమైన స్వభావాన్ని కలిగి ఉండి అంటే మనస్సు క్లీన్ గా ఉంటుందని అభిప్రాయం సో ఆ స్థితి అది చాలా గొప్ప లక్షణం కింద చెప్పారు ఈ లక్షణం కలిగి ఉన్నట్లయితే ఆ అర్జును ఆశ్రయించినట్లయితే అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గరికి దారి చూపిస్తాడు శ్రీకృష్ణుడు మోక్షానికి దారి చూపిస్తాడు దట్ ఈస్ హౌ సో హే అర్జున అని సంబోధన తర్వాత శ్లోకం అందాము క్లైవ్యం ఆస్మగమార్థ నైత్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శోత్తిష్టపరంతపా ఇప్పుడు పురుషుడు గాని స్త్రీగాని ఒక పెద్ద సమస్య ఎదురైనప్పుడు ఒక్కసారిగా నిస్సహాయ స్థితిని పొంది నిస్పృహను నిరాశను పొంది కుప్పకూలిపోయేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది అటువంటి అనుభవం పురుషుడికి కానీ స్త్రీ కానీ ఆ అనుభవం కలగటంలో తప్పేం లేదు కలుగుతుంది అలాగా కానీ మనిషి ఆ విషాద స్థితిలోనే కూలిపోయి అలాగే విషాదంలోనే ఉండిపోకూడదు తనను తాను కూడ దీసుకోవాలి మళ్ళీ కూడదీసుకొనిట అంటే మనస్సు ఇంద్రియములు దేహము అన్నీ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ పర్పస్ గా పనిచేయాల్సి ఉంటుంది యోగము అంటే అది అన్ని కలిసి పనిచేయాలి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఆ స్థితి పోయి మనస్సు కృంగిపోతుంది ఇంద్రియాలు పనిచేయటం మానేస్తాయి శరీరము ఏ రకమైన శక్తి లేకుండగా వీడు డిప్రెషన్లో మూల కూర్చుని నాకు తెలుసున్న ఒక అమ్మగారు క్లాస్కి వచ్చేవారు ఎందుకునో క్లాస్ కు రాలేదు ఎవరైనా క్లాస్ కు రాలేదంటే అదో పెద్ద విషయంగా నేను తీసుకోండి మన క్లాసే వినాలని ఇదేమన్నా రూలో ఏమన్నా లేకపోతే నా క్లాస్కి ఎందుకు రాలేదని ఇదొక బడ్డెట్ నేపెట్టుకుంటే వాళ్ళకే ఫ్రీడమ్ ఉండదు నాకు ఫ్రీడమ్ ఉండదు సో దే ఆర్ ఫ్రీ ఐఆమ్ ఫ్రీ సో రాలేదు ఎందుకో తర్వాత ఏదో ప్రసంగంలో వారు క్లసగా ఉన్నారా అని ఏదో ప్రసంగం వచ్చినప్పుడు వారు ఆరోగ్యంగా లేరు అంటే అయ్యో పాపం ఆరోగ్యంగా లేరా ఏమిటి పాటిస్తే ప్రాబ్లం అని అడిగితే డిప్రెషన్ ఈ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఉండవు తరచుగా ఉండవు ప్రయాణ ఇది అమెరికాలోనే ఉంటాయి కొంచెం బాగా ఉన్నతమైన సొసైటీస్ లోనే ఉంటాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇండియాలో డిప్రెషన్ లో ఉండే టైమ్ అవకాశం ఎవరికి లేదో ప్రతి బిజీ ఇప్పుడు ఇంటికి చేరుకోవాలంటే సిటీ బస్సు దగ్గర నిలబడి ఏదో కింద మీద ఉంటుంది కష్టపడే పనులు చేసుకోవాల్సి ఉంటుంది ఏ పని చేయాలన్నా ఆఖరికి పోస్టాఫీస్కి వెళ్లి ఉత్తరం వేయాలంటే ఆ పోస్ట్ మ్యాన్ పోస్టర్ పోస్టల్ క్లర్క్ తోటి యూ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ ఎవ్రీబడి ఈజ్ ఎ ప్రాజెక్ట్ దేర్ ఆర్ నో పీపుల్ దేర్ ఆర్ ఓన్లీ ప్రాజెక్ట్స్ సో దిస్ జెంట్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ యూ హు హల్ హిమ్ ప్రాజెక్ట్ ఆ ప్రతి పనికి మనం చాలా ఇబ్బందిగా హార్డ్గా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు డిప్రెషన్ లో ఉండేంత అవకాశం ఎవరికి సో సో హార్డ్ లైఫ్ లో అదో పెద్ద అడ్వాంటేజ్ అక్కడ ఈజీ లైఫ్ దేనికి కష్టపడి అక్కర్లేదు ఫోన్ మీద మీరు ఎంత మూన్ కు ఒక టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫోన్ మీద టెలిఫోన్ మీద సో ఈ విధంగా ఈజీ గోయింగ్ లైఫ్ దాంతో ఈ డిప్రెషన్ ఇవి అక్కడ వస్తాయేమో అని అనిపిస్తుంది ఎనీవే డిప్రెషన్ లో ఉన్నారంటే సో ఐ హవ్ సీన్ ది ఫస్ట్ కేసు ఆఫ్ డిప్రెషన్ ఇన్ యూఎస్ ఇండియాలో నాకు ఎవరూ డిప్రెషన్ లాంటి కేసులు అంత తక్కువ చాలా అరుదుగా కనపడుతుంది అలాంటి కేసు నేను చూడలేదు సైకిక్ పీపుల్ ఆర్ దే సైకిక్ ఐ మీన్స్కి సైకిక్ కంటే కూడా కొంత క్రేజీ అనే అర్థం ఉందండి ఉందనుకుంటా ఐ థింక్ సో సో ఈవెన్ ఐ అట్ వన్ టైమ్ ఐ టోల్డ్ దట్ ఐ సైకిక్ మైస్టార్ నేను ఒకసారి ఏదో సందర్భంలో చెప్పాను నేను సంధియుగపు సన్యాసి సైకిక్ ని అని చెప్పాను సో సంధియుగానికి సంబంధించిన వాడిని అంటే అటు ప్రాచీన సంప్రదాయము ఇటు నవీన సంప్రదాయానికి మధ్యలో సంధియుగంలో ఉన్నటువంటి ఓ సైకిత్తు నేను అని ఎప్పుడో ఒకసారి నేను ఎక్కడో రాసినట్టు చెప్పినట్టు కూర్చున్నాడు కాబట్టి అలాగే కొంత సైకి కొంత అవుట్ ఆఫ్ ది వే తర్వాత ప్రాబ్లమ్స్ ఉన్న పీపుల్ ఉంటారు కానీ ఈ డిప్రెషన్ కొంచెం విడ్డూరమైన విషయం సో నేను వెళ్లాను వారిని చూడడానికి వెళ్ళాను వెళ్తే వారు మంత్రం మీద కూర్చుని ఎలా కూర్చున్నారో తెలుసునండి షూ వర్ సిటింగ్ ఇన్ ఏ క్రౌచింగ్ పొజిషన్ ఇలా కూర్చుని ఉన్నారు ఆ పొజిషన్ చూస్తేనే నాకు ఆశ్చర్యం ఇస్తుంది సీతాదేవి అశోకవనంలో చెట్టు కింద కూర్చున్న వాల్మీకి మహర్షి వర్ణించిన ఆవిడ అస్తమానం అలా రావణాసురుడు వస్తున్నాడంటే ఇలా కూర్చుంది కానీ లేదా అప్పుడు మామూలుగానే కూర్చునేవారు సో దట్ ఈస్ ది పోన్ సిటింగ్ షీ వాస్ ఎఫ్రైడ్ హర్సన్ దేర్ ఇస్ నథింగ్ దే అరౌట్ కాబట్టి సో ఆ రకంగా మనిషి శోకమునకు అలాగా లైపోవటం అన్నది చాలా తప్పదు పురుషుడు కాని స్త్రీ గాని సో శ్రీకృష్ణుడు అంటున్నాడు క్లైవ్యం ఆస్మగమః పార్థ క్లైవ్యమును క్లివత్వమును పొందకము క్లివత్వము అంటే నపుంసకత్వం సో అంటే పురుషుడు కాని స్త్రీ గాని తమ కర్తవ్యాన్ని తాము అర్థం చేసుకుని ధైర్యంతో ఉత్సాహంగా ముందుకు అడుగు వేయాలి కాని తమ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోరాదు అని అభిప్రాయం అక్కడ నపూంసకత్వము అంటే అభిప్రాయం హృదయ దౌర్బల్యము దానికి శ్రీకృష్ణుడే డెఫినేషన్ ఇచ్చేశాడు క్లైవ్యం అంటే ఏమిటంటే నపూంసకత్వం అంటే ఏమిటి హృదయంలో ఏ రకమైన ఉత్సాహము బలము లే మనోబలము లేకుండుట సో ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి శక్తిని మనం దుర్వినియోగం చేసిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవటం చాలా తప్పదు అలాంటి పని ఎప్పుడు చేయకూడదు ఇక్కడ ఈ క్లైవ్యం అనే పదము చాలా గంభీరమైన ఒక పద్ధతిలో వాడినటువంటి పదం రామాయణం ఇప్పుడు భారతంలో రామాయణపు ఛాయలు చాలా కనపడతాయి నిజానికి ఒకసారి ఎక్కడో సదస్సులో నేను లెక్చర్ ఒకటిచ్చాను ఇప్పుడు ఎంటైర్ లెక్చర్ ఇదాన్ని టాపిక్ ఏమిటంటే భారత రచనపై రామాయణము యొక్క ప్రభావము ఎందుకంటే వాల్మీకి ఆది కవి కదా సో వ్యాసమహర్షి వాల్మీకి యొక్క పోకడలను చాలా వాటిని తన రచనలో చూపిస్తాడు అది దాన్ని కొంచెం లోతుగా పరిశీలించి మహాత్ములు సాహిత్యవేత్తలు అనేక విషయాలను బోధించారు దాని మీద అది అటువస్ది టాపిక్ నిజానికి శ్రీరాముడు విశ్వామిత్రుని వెంట అడవికి వెళ్తూ ఉంటాడు వెళ్తున్నప్పుడు తాతక వస్తుంది తాతకని సంహరించడానికి శ్రీరాముడు తడబడతాడు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 ఎలా లేదన్నా ఫస్ట్ టైం బాణం వేయాలంటే కొంచెం భయం వేసుకునే వాడిని ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసి స్టూడెంట్ లాగా కొంచెం తడబడుతూ ఉంటాడు అప్పుడు విశ్వామి అప్పుడు తాటకు వచ్చేసి అటాక్ చేసేస్తుంది ఈ సక్సెస్ఫుల్ అటాక్ సాల్ చేతి ఇప్పుడు విశ్వామిత్రుడు నిలవరిస్తాడు ఆవిడ హుం అని హుంకారం చేసి ఆవిడ ఆగిపోతుంది విశ్వామిత్రుని యొక్క తపోబలం చేత ఆయన చేసినటువంటి హుంకారం చేత అది ముందుకు అడుగు ముందుకి సాగలేక ఆగిపోతుంది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 సో సరిగ్గా అదే మాటని శ్రీకృష్ణుడు అర్జునులతో ప్రయోగిస్తున్నాడు సో ఈ విధంగా ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించటంలో ఆ పదజాలము తర్వాత ఆ భావగాధత ఒక భావాన్ని గాఢంగా ప్రతిపాదించే పద్ధతి ఈ విధంగా రామాయణాన్ని భారతం అనుకరిస్తూ ఉంటుంది సో ఆ కైద్యశబ్దానికి అర్థం క్లీబత్వము అంటే నిర్వీర్యత తనకున్న పరాక్రమాన్ని ఉత్సాహాన్ని అంతా కోల్పోయి చలివిడి ముద్దలా తయారవుతాం దాని పేరే క్లైవ్యం ఇది పురుషుడికి తగదు స్త్రీకి కూడా తగదు క్లీవత్వాన్ని పొందకూడదు స్త్రీ తన స్థాయిలో తానుండాలి పురుషుడు తన స్థాయిలో తాను ఉండాలి కాబట్టి శోకము ఎవరికైనా సమానమే శోకం వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి క్లీపత్వాన్ని నిర్వీర్యతని కూడా పొందడానికి వీలు సో హే అర్జున ఈ ఈ క్లైవ్యాన్ని నీవు పొందవద్దు తిరిగితనము చేతగానితనము అది తగదు సుమా నైతత్ త్వయ ఉపపద్యతే ఈ క్లైవ్యము నీలో ఉంది నీలో ఉన్నటువంటి ఈ క్లైవ్యము నీకు శోభను ఇచ్చుటలేదు నీకు తగి ఉండలేదు నిజానికి అర్జునుడికి క్లీపత్వానికి ఓ సంబంధం ఒకటి ఉంది అర్జునుడు ఒకసారి స్వర్గానికి వెళ్ళాడు ఈ కథ స్వర్గానికి వెళ్తే అక్కడ ఇంద్రుడు అర్జునుని యొక్క సహాయాన్ని తీసుకుంటాడు నివాత కవచులు అనే రాక్షసులని నిలవరించడం కోసం రాక్షసులతో వేగుతో ఉంటాడు ఇంద్రుడు సో ఇంద్రుడికి ఎవడో సహాయం చేస్తూ ఉండాలి ఈ రాక్షసుల్ని ఓవర్కమ్ చేయడానికి ఇది మిగతా రాక్షసుల్ని నిలవరిస్తుంటే ఆయన భోగాలను అనుభవిస్తూ ఉంటాడు ఈ పురాణ ఇంద్రుడు యొక్క లక్షణం అది సో ఈ నివాత కవచులు బాధపడలేకుండా ఉంటాడు అప్పుడు అర్జునుడిని రిక్వెస్ట్ చేస్తాడు వీళ్ళని ఏమన్నా నువ్వు ఏమైనా ఆపగలవా నేను వాళ్లను చూస్తానంటాడు అర్జునుడు వెళ్లి నివాత కవచుల్ని సంహరిస్తాడు వాళ్ళని పునాతనుకల కింద ఛేదించి పారేస్తాడు ఇంద్రుడు మహానందపడిపోతాడు ఎంతో ఉపకారం చేసేవాడు సో సభాముఖంగా అర్జునుడికి ఓ పెద్ద వెల్కమ్ పార్టీ లాగా ఇస్తాడు సో అభినందన సభ చేస్తాడు ఆ అభినందన సభలో ఉర్వశి మహోత్సాహంతో డాన్స్ ఓడి చేస్తున్నాడు ఆ రాత్రి గెస్ట్ హౌస్ లో అర్జునుడు రెస్ట్ తీసుకుంటుంటే ఈ కథ ఇంకా ముందు మీకు చెప్పానేమో సో ఊర్వశి వచ్చి తలుపు తప్పుతుంది తలపితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది అంటే అర్జునుడు రుజుబుద్ధి కలవాడని మీకు మనం చేశాను కదా సో అతను నథింగ్ డూయింగ్ నీవు నీ యొక్క సౌందర్యాన్ని ఇంద్రుడు చాలా కొనియాడాడు కాబట్టి ఇంద్రుని చేత కొనియాడబడిన సౌందర్యము గలదాను కనుక నాకు తల్లితో సమానం నేను నీకేసి కన్నెత్తి చూడను అని అంటాడు అంటే ఆవిడ కోపం వచ్చి నిన్ను నపూంసకుడు అట్లా చేపిస్తాను క్లీపత్వాన్ని నీకు శాపంగా ఇస్తాను అంటే ఆయన అంటాడు నాకు ఆ శాపమైనా నేను స్వీకరించడానికి సిద్దమే కాని నేను మాత్రం అధర్మానికి పూనుకోను అని అంటే ఆవిడే చాలా ఆశ్చర్యాన్ని పొంది నేను ఇచ్చిన శాపాన్ని నేను మీకు సంకోచం చేసుకున్నాను నీ యొక్క ధర్మబుద్ధికి నేను మెచ్చుకుంటున్నాను అని ఆవిడ ఆ శాపాన్ని ఒక వన్ ఇయర్ కి ఫిక్స్ చేసుకుంది ఆ శాపం ఒక ఏడాదే ఉంటుంది ఈ కథలను బట్టి నాకు ఒక సంగతి అర్థమవుతుంది అదేమిటంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తాత్కాలికంగా చాలా దుఃఖారూపంగా భాషిస్తుంది మనం ఒక్క పెసరు ఓపికపెట్టి ఆ దుఃఖాన్ని కొంత సహన శక్తితో స్వీకరించి ఈశ్వరుని అనుగ్రహము ఇది కూడా అని ప్రసాద బుద్ధితో దాన్ని స్వీకరిస్తే ఆ కష్టంలో మనకి ఒక అద్భుతమైన అవకాశము భవిష్యత్తుకి బంగారు బాట మీకు ఆ కష్టం నుంచి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 ఒక సంవత్సరం కాదు సో ఆ శాపం అప్పుడు కొనకొచ్చు సో శాపమే వరం అయిపోయింది ఈ ఈ అయిన తర్వాత మళ్లీ ఇంట్రెస్టింగ్ ఏమిటంటే విరాట్ మహారాజు బృహన్నలగా బృహన్నలు కాదు అర్జునుడు తెలిసి మహానందపడి తన కుమార్తెను అర్జునుడికి ఇచ్చి వివాహం చేద్దామని సంబంధం చెప్తాడు ఓ పెళ్లి సంబంధం అవుతుంది చెప్తాడు చెప్తే అర్జునుడు మళ్లీ మళ్లీ ప్రిన్సిపుల్ గాయ్ ప్రిన్సిపుల్ హీ మ్యారీడ్ ఫైట్ ఫ్యూ ప్లేసెస్ బట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ నిలబడి ఉంటాడు కదా ఆర్జమ లక్షణం కదా నేను నా దగ్గర చదువుకున్నావు కాబట్టి నువ్వు నాకు శిష్యురాల స్థానంలో ఉన్నావు కనుక నేను నిన్ను వివాహం ఆడకూడదు ఆ ప్రసక్తి నువ్వు చేయరావు నేను దానికి అంగీకరించరాదు అని విరాట మహారాజే పెడతాడు ప్రపోజల్ ఆ ప్రొపోజల్ అర్జునుడు త్రోసిపుచ్చుతాడు అప్పుడు విరాటుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేను ఇలా పెట్టానంటే ప్రపోజలు నీ అర్జునుడు తిరస్కరించాడు ఐరీ సారీగా ఉంటే అంటే అప్పుడు ధర్మరాజు వేళతో ఆలోచిస్తాడు ఏమని చూడు మనకు విరాటుడు సంబంధం చేసుకోవడం అవసరం రేపొద్దున దుర్యోధ యుద్ధం వస్తుందో ఏమో పాడు మన వైపునే ఒక స్ట్రాంగ్ మ్యాన్ ఒకడు ఉంటే మంచిది కాబట్టి ఈ సంబంధాన్ని మనం సుతరాము తిరస్కరించడానికి వీర్లేదు సరే అర్జునుడు చెప్పిన లాజిక్ కూడా బానే ఉంది బట్ సంబంధాన్ని మాత్రం మనం తిప్పికొట్టకూడదు ఎలాగోలాగా ఇటు తిప్పి అటు తిప్పి మొత్తానికి విరాటుడితోటి మనం అనుబంధాన్ని కలుపుకోవాల్సిందే పొలిటికల్ మ్యారేజ్ అంట పూర్వం ఇలాంటి పొలిటికల్ మ్యారేజెస్ ఉండేవి సో కాబట్టి అప్పుడు వాళ్ళు ఆలోచించి ఇప్పుడు ఈ అమ్మాయిని మనం మనం అంశంలో చేర్చేసుకుని విరాటుడిని మనం వియ్యం కొడు ఏదో సంథింగ్ లైక్ దాట్ మనం చేసుకోవాలి ఎలాగా అని ఆలోచించి ఆఖరికి అర్జునుడి కొడుకు అభిమన్యుడు ఉంటాడు ఎక్కడో ఉంటాడు అభిమన్యుడా అభిమన్యుడే కదా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ సో అతనికిచ్చి పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకుని తద్వారా ఆ విరాటు సంబంధాన్ని మాత్రం వదిలిపెట్టరు ధర్మరాజు యొక్క ప్లాన్ సో ఈ విధంగా ఆ అర్జునుడు ఆ క్లీపత్వాన్ని అతనిలో ఉంది ఓ సంవత్సర కాలం క్లీపుడుగా ఉన్నాడు అది అక్కడితో అయిపోయింది అనుకున్నాను ఇంకా అవలైది అదే కొనసాగిస్తున్నావు ఏమిటో ఇది తగ్గదు సుమా నీకు అని అంటున్నాడు శ్రీకృష్ణుడు నైతత్వ పద్తే ఇంకా పాత కొంత ఉంటుంది చూడండి ఇంగువ మూట కట్టిన ఆ ఒక సంవత్సర కాలం డాన్స్ చేయటం అంచేతనే ఈ బ్రహ్మచారులు వాళ్ళు ఉంటారు చూడండి వేదం చూసుకునే బ్రహ్మచారులు వాళ్ళును వాళ్ళు ముఖానికి పౌడర్లు క్రీములు మీరు రాసుకుంటే పెద్దలు అంగీకరి ఎందుకంటే ఆ లక్షణం అది అది విద్యార్థి లక్షణం కాదు ఈ బృహన్ లక్షణం సో దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సో అద్దుడు ఆ రకంగా రంగులోవి వేసుకుని డాన్స్లోవి చేస్తావు పాటలు పడతావు అది ఏమో అలా ఉంటుందో కానీ అది నిజ జీవితం అలా చేయకూడదు అలా చేస్తే ఆ మనిషిలో ఆ గాధశశీలత దెబ్బతింటుంది ఇంకొక అద్దం ముందు నిలబడి ఇలా ఇలా డాన్స్ మొదలుపెట్టాడు అనుకోండి యంగ్ మ్యాన్ వాటి జీవితంలో పైకి రావడం కష్టం ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ దట్ లూజ్ థింకింగ్ అండ్ లూజ్ యాటిట్యూడ్ అలవాటు సో అది చాలా తప్పదు చూడ్డానికి చిన్న విషయం కన్నా అనిపిస్తుంది కానీ వాటి వెనుక మనిషి యొక్క క్యారెక్టర్ నిర్మాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎనీవే సో అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు ఒక రకంగా దెప్పి పొడుస్తున్నాడు ఇంకా కైవ్యాన్ని ఇది పూర్తవలేదా ఇంకా కొనసాగిస్తున్నా ఎక్కడి దాకా పట్టుకొచ్చేవా దాన్ని విరాటరాజు గారు కొలువులో పూర్తయి ఇంకా ఇక్కడ ఇంకా సంస్కారం ఉందని ఆయన తగదు నీతిది నైతత్వ్యుపద్యతే హృదయ దౌర్బల్యం క్షుద్రం చూడండి శోకము శోకేన క్లేబతే సర్వ అని ఒక సామెత క్లేబతే సర్వ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 ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ మనిషి దట్ పర్సన్ మే నాట్ రెస్పాండ్ టు యువర్ డిపెండెన్స్ యూనో జనరల్ గా రెస్పాండ్స్ ఇవ్వరు మీరు ఎవరితో ఒకళ్ళ మీద సైకలాజికల్ డిపెండెన్స్ మీరు కలిగి ఉన్నారనుకోండి అవతల మనిషి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ హీ విల్ నాట్ అగలైజ్ యూ యూ వాంట్ హిజ్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ యూ వాంట్ ఏదో అప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడాలనో లేకపోతే అప్పుడప్పుడు కలవాలనో అప్పుడప్పుడు ఉత్తరం రాయాలనో అలా అలాగంటే డిపెండెన్స్ ఉంటుంది వాడు ఒబలైజ్ చేయడం ది అదర్ పర్సన్ వేనాట్ ఒబలైజ్ మేల్ ఆర్ ఫిమేల్ ఎందుకంటే ఎందుకు మొబలైజ్ చేయడంటే దే హ్యావ్ దైరో ప్రాబ్లమ్స్ వాళ్ళకుండే వాల్యూస్ వాళ్ళకుండే ఎజెండా వాళ్ళకుంటుంది ఆ ఎజెండాలో మనల్ని మొబలైజ్ చేయడం వాళ్ళ ఎజెండాలో భాగంగా ఉండదు తర్వాత వాళ్ళు దే విల్ హ్యావ్ సైకలాజికల్ డిపెండెన్స్ హెల్స్ దే విల్ నాట్ హ్యావ్ డిపెండ్ అప్ సనాస్ సో వీడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు నాకు ఉత్తరం రాయలేదు నాకు ఫోన్ చేయలేదు నేను వాళ్ళ ఇంటికి వెళ్లి విజిట్ చేసి వచ్చాను మళ్లీ వాడు నన్ను వచ్చి విజిట్ చేయలేదు ఇవన్నీ సైకలాజికల్ డిపెండెన్స్ లో భాగం ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ థింగ్స్ ది దర్ ఆల్ మనం ఏం చేస్తామంటే వీటిని అన్నింటినీ టేక్ దెమ్ ఫర్ ద గ్రాంటెడ్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం సఫరింగ్ ఈజ్ నాట్ నెససరీ ది పార్ట్ ఆఫ్ లైఫ్ యూ కెన్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ సో ఆ హృదయ దౌర్బల్యము వీక్నెస్ ఆఫ్ మైండ్ ఏమిటి ఏదైనా ఆపదొస్తే ఎదుర్కొనే నిలబడి ధైర్యంగా ఎదిరించడం స్ట్రెంగ్త్ అవుతుంది కానీ ఆపదొస్తే కృంగిపోవడం నిస్సహాయంగా అయిపోవటం ధైన్యాన్ని పొందటం అలాగే సైకలాజికల్ గా డిపెండ్ అయిపోతూ ఉండటం ఇటువంటి హృదయ దౌర్బల్యము ఎవరికి కూడా తగదు దాన్ని చాలా నీచమైనది అంటే క్షుద్రం అది మనిషి యొక్క ఉన్నతిని సర్వాత్మన పాడు చేసి పెట్టుకుంది మనిషిలో చాలా పొటెన్షియల్ ఉంటుంది ఇన్ఫాక్ట్ మనిషి హీజ్ పొటెన్షియల్ ఇన్ డివైన్ డివినిటీ ఇట్స్ దైవా దైవాన్ దైవము యొక్క పూర్ణ శక్తి మనిషిలో ఉంది అంతటి పొటెన్షియల్ ఉంది పోనీ అంత పొటెన్షియల్ కాకపోయినా నార్మల్ జీవితానికి సంబంధించిన కొంత పొటెన్షియల్ తోటి జీవిస్తూ ఉంటాడు కొంత సామర్థ్యంతో ఆ సామర్థ్యాన్ని కూడా సర్వాత్మన నాశనం చేసేస్తుంది వీక్నెస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు కూడా మెంటల్ గా వీక్ ఉండకూడదు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి చాలా మంది ఇమోషనల్ చాలా హైలీ ఇమోషనల్ గా ఉంటారు ఇమోషనల్ అన్న సెంటిమెంటల్ గా ఉంటారు హైలీ సెంటిమెంటల్ సో ఆనందం వచ్చినా పట్టలేదు దుఃఖం వచ్చినా పట్టలేదు అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా భజన చేస్తున్నారు అనుకోండి రామ జయ రామ జయ జయ రామ అంటూ భజన్ చేస్తూ ఉంటారు భయం చేస్తుంటాయి హనుమత్ సేవిత శ్రీరా మాటలు ఏదో రెండు గంటలు మూడు గంటలు ఉత్సాహంగా భయం చేస్తారు ఈ టీ అది తాగేసి బాగా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు గట్టిగా డౌన్ చేస్తారు మంచి భక్తిగా చేస్తూ ఉంటారు ఈ లోపల అక్కడ ఒక అమ్మగారో లేదా ఒక అయ్యగారో కూర్చుని ఉంటాడు ఆయన బాగా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు ఎక్సైట్ అయిపోయి నాకు హనుమంతుడు పూటేటని చెప్పేసి గడబిడితే అదంతా కూడా సైకలాజికల్ వీక్నెస్ ఇటీజ్ ప్రతి దౌర్బల్యం హనుమంతుడు పూర్వాలి ప్రతి దాని నాన్ సైన్స్ హనుమంతుడు ఎందుకు పూతాడు పనేం లేదైతే హనుమంతుడు ఆ హనుమంతుడు హీ నోస్ బెటర్ దాని హనుమంతుడు పూతాడు వెంకటేశ్వర స్వామికి పొందుతాడు ఇదంతా కూడా హృదయ దౌర్బల్యం ఇట్ ఈస్ అది తర్వాత హృదయ దౌర్బల్యానికి మీరు రంగు పొలమటం అన్నది ఇట్ ఇట్ అది మనిషి యొక్క ఆంతర వికాసానికి అది గొడ్డలు పెట్టుబడి చాలా ఆ మనిషి ఆ వ్యక్తి సైకలాజికల్ గా చాలా రేఖ తయారవుతాడు అది మనిషికి ఏదో ఉపకారం కాదు అలాంటి దాన్ని ఎప్పుడో ఎంకరేజ్ చేయకూడదు అంతే తన ఒక్కసారి కోప్పపడి ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు చేయకుండా కేకలేయాలి కానీ వెంకటేశ్వర స్వామి హనుమంతుడు దాన్ని మనం కూడా సపోర్ట్ చేసి మనం కూడా భక్తి చుట్టూ ఆ మనుషులు చేసి భజించేసి అలాంటి బొట్లు పెట్టేసి కుంకం గట్టిగా పోసేసి నెత్తి మీద ఎర్రగా తయారు చేసేసి అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే దట్ ఈజ్ ఆల్ హృదయ దౌర్బల్యం మనసు యొక్క వీక్నెస్ తప్పిస్తే మరొకటేం కాదు so uh, it's, uh, all problems kanuka shudramu hrudaya daurbalyam atuvante hrudaya daurbalyamlo unnadu abhimanyu ee hrud danikemo sanyasam ani vairagyam ani peru petesi hrudaya daur sanyasam vairagyam kuda daurbalyam laaga kanapadutundi it looks look like that vairagyam odi hrudayamey oka balam gaane daurbalyam kaadu so they they look alike the opposites they look alike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 అసలు ముందు యు వాక్ ఫర్ అన్ అవర్ డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది పరిగెత్తాడు పరిగెత్తి వచ్చేడు అనుకోండి మీరు కూర్చుని ఆలోచిస్తున్నారనుకోండి కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఆ ప్రాణశక్తి ఈ ఆలోచనల బరువు కింద ఉంటుంది అదే మీరు కూర్చుని ఆలోచించి వాడిని కోకలేసి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 కానీ మనస్సు ముందుకు వచ్చేసి బాగా ఫుల్ బూమ్ అయిందనుకోండి మనస్సు ఆ ఆలోచనల భారంలో వీడు కృందిపోతాడు డిప్రెషన్లో విడిపోతాడు అంతేత ఆ స్థితి నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటంటే రన్ వాక్ రన్ డూ ఎక్సర్సైజ్ ఒప్పుకుంటే రెండు సూర్య నమస్కారాలు చేయండి ఏదో చేయండి డూ సంథింగ్ అంతేగాని మూల కూర్చుని మాత్రం అలా కూర్చుని అలాగా బిల్డప్ చేసేసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చుంటే అది ఆ మనిషి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 నువ్వు లేచి నిలపడు ఉత్తిష్ట పరంతప అని అడ్రస్ చేస్తున్నాడు పరాంతపతీతి పరంతప అంటే శత్రువులను తపింపజేయులు వాడా ఇప్పుడు తాపము అంటే డిస్ట్రెస్ దుఃఖాన్న మానసికమైన దుఃఖానికి తాపము అనిపే ఇన్నర్ హీట్ మానసికమైన వేడి సో అంటే మనస్సులో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మనం మనస్సులో దుఃఖాన్ని అనుభవి క్షత్రియ వీరుడు తాను మనస్సులో తాపాన్ని అనుభవించకూడదు తన శత్రువుల చేత తాపాన్ని అనుభవింపజేయాలి అరే అర్జునుడు ధనస్సు పట్టుకు ఎలాగ ఈ పాండవ సైన్యాన్ని జయించటం పెద్ద సమస్య అని దుర్యోధనాదులు తాపాన్ని అనుభవించాలి గానే వీడు తాపాన్ని అనుభవించడం ఏమిటి కాబట్టి మన శత్రువులు తాపాన్ని అనుభవించాలి కాని మనం అనుభవించకూడదు పరంతప మీకు దృష్టాంతం చెప్తా ఓ భార్యా భర్త ఉన్నారు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే భార్యకి అర్ధరాత్రి వంటికినప్పుడు ఏమిటో ఎవరో నడుస్తున్నట్టు తప్పుడు అయితేనో ఆవిడికి తెలివి వస్తుంది చూస్తే ఈ భర్త ఇటు పచారాలు చేస్తున్నాడు ఏమిటండి మీకు ఏమైంది నిద్రపోకుండా ఈ పచారలు ఏమిటి అంటే అంటే మనస్సులో తాపంగా ఉంది అంచేతం నిద్రపట్టే పచారం చేస్తున్నానండి ఏమిటి మీ తాపానికి హేతు ఏమిటి నేను ఎదురింటైన్కి మన ఎదురింటాయి కి పదివేలు బాకీ ఉన్నాను రేపు పొద్దున్న డ్యూ డేట్ అది రేపు చెల్లించాలి పదివేలు తెల్లారితే నాకు వచ్చి కూర్చుంటాడు ఆయన అందుకోసం అది నా దగ్గర లేవు పదివేలు అది ఎలా చెల్లించ భగవంతుడు అని బెంగ తోటి ఇలా తా ఇలా భజాలను చేస్తున్నాను అని చెప్తాడా సరే అవిడేం చేస్తున్నా అంటే వెంటనే తలుపు తీసి ఎదురింటి వాళ్ళ తలుపు తలుపుతుంది అంటే ఆయన బాబా అర్ధరాత్రి నిద్రలో జూలుకు పోచొస్తాడు లేచుస్తే యు సి డియర్ ఫ్రెండ్ నా భర్త నీకు పదివేలు బాకీ పడ్డా అంటే ఎస్ ఎప్పుడు ఇవ్వాలి రేపు పొద్దున్న ఇవ్వాలి హీఈ్ నాట్ గోయింగ్ టు పే థ్యాంక్ వెరీ మచ్ యూ క్లోజ్ ది డో అది అవి వచ్చే అప్పుడు చెప్తుంది ఆ ఇప్పుడు నువ్వు పడుకోవచ్చు ఆయన పచారెట్టాడు రేపు వదిన వస్తాయని కొన్ని పదివేలు రాలేదు ఎలాగేనా భగవంతుగా వీటి దగ్గర వసూలు చేయడం ఎలాగా అని ఆయన ఇటు అటు ప్రచారం చేస్తున్నాడు సో హీ విల్ డూ దిస్ వాకింగ్ బ్యాక్ అండ్ ఫోర్ యూ గో టు స్లీ అని చెప్తున్నారు సో పరంతప శత్రువులకి తాపాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యం గలవాడివి నువ్వు తాపాన్ని నీనెత్తిపోయి వేసుకునే సఫరం తో వట్ అండ్ సిటీస్ అనే అభిప్రాయం పరంతప కనుక ఉత్తిష్ట లేచి నిలబడు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 లేచి నిలబడు ఔత్నిక ఉపనిషత్ అని ముందే మనం ఇచ్చేశాను సో ఈ ఉత్తిష్ట అనే పదము గీతలోకి కఠోపనిషత్తు నుంచి వచ్చింది ఎందుకంటే గీతలో అనేక అంశము కథం నుంచి తీసుకున్నారు నిజానికి కఠోపనిషత్తులో శ్లోకాలను యాజ్ సచ్ కోట్ చేసేస్తాడు శ్రీకృష్ణుడు జస్ట్ భాష్యకారులు పాయింట్అవుట్ చేస్తారు హీ కోట్స్ ఫ్రం కఠోపనిషత్తు ఉపనిషత్సారం కదా కఠోపనిషత్తులో వాక్యం ఉత్తిష్టత జాగ్రత్త प्राप्य निबोधत, क्षुश धारा निशिता दुर दुर्गम पथस्तत्कविं आ मंत्र अर्थमेटे ओ मनुला अ संबोधन उत्तिष्ठता जाग्रत तिवधान कंड प्राप्य वराबोधत वरा महात् प्राप्या, प्राप्या, प्राप्या चेरकोनी నిబోధత తెలుసు కొనుడు జ్ఞానం కదండి జ్ఞానానికి జ్ఞానానికి ఉత్సాహం ఉండాలి కదండి పాఠానికి వెళ్ళాలంటే ఏటో ఇవాళ డల్గా ఉండాలి వెళ్ళి అయిపోతుంది పాఠం ఇంకేదండి ఉత్సాహం ఉండద్దు అసలు పాఠం అనేప్పటికీ కుర్చీలోని టక్కుమని లేచి పుస్తకం చెప్తే పట్టుకుని పాఠానికి వచ్చేట్లా ఉండాలి వ్యాకరణం పాఠం మేము అలా చదివిన వాళ్ళు వ్యాకరణం అన్నా మ్యాథమెటిక్స్ వ్యాకరణం మనకి ఏమిటి లాభం ఈ మేథమెటిక్స్ అన్న ఏమిటి ఉపకారం అని ఎప్పుడూ పదవాలి కాబట్టి చదవడమే ఎనీవే సో జ్ఞానాన్ని ఆ రకంగా ఉత్సాహంతో మీరు సంపాదించండి ఈ సంసారపు యొక్క బరువు బాధ్యతల కింద కృంగిపోతూ అలా నీరసంగా నిరుత్సాహంగా ఎవళ్ళో దేవతలు వస్తారని వాళ్ళు మనల్ని ఉద్దరిస్తారని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఏవో పూజాఫలాలు మాకు దక్కుతాయని ఏదో పుణ్యం పండుతుందని అలాగా ఆకాశంలోకి చూస్తూ కూర్చోటం అది చేతగాందనవండి నిర్వీర్యం క్లైవ్యం గట వివేకానంద స్వామి అంటూ ఉండేవారు దీనికి ది గోల్ అనే దానందాదము అంటారు కాబట్టి అది వేదాంతం యొక్క వేదాంతము నిరుత్సాహాన్ని నిర్వీర్యతని బోధించ తర్వాత ఇది వేదాంతం హిందూ ధర్మము సార్వభౌమ ధర్మము అన్నారు అంటే సర్వభూమికల యందు ధర్మాన్ని బోధిస్తుంది ఇప్పుడు సన్యాసము వైరా త్యాగము వైరాజ్యము సన్యాసము అనే ధర్మాన్ని హిందూ ధర్మమే బోధిస్తుంది ఈ తత్వశాస్త్రమే వాటిని బోధిస్తుంది కానీ అందరికీ బోధించదు ఆ సందర్భాన్ని బట్టి బోధిస్తుంది బెరాజ్ మీకు ఈ థాయిలాండ్ ఇండియా అలాంటి కొన్ని దేశాల్లో కంబోడియా మొదలైన దేశాల్లో బుద్ధిజం ఉంది ఆ బుద్ధిజం ఎలాంటి బుద్ధిజం అంటే దే ప్రీచ్ కాదు మొనాస్టీ లైఫ్ ఫర్ ఆల్ అందరూ మొనాష్టదీ లైఫ్ కే చెప్తారు పురుషులు స్త్రీలు అందరూ కూడా మొనాస్టదీ లైఫ్ ఉండాలి అంటే ఏమిటి మీరు సన్యాసం తీసుకుని ఇల్లు వాకిలు విడిచిపెట్టి మొనాష్టది అని ఒకటి ఆ మొనాస్తీలో ఉంటేనే మీకు మోక్షం లేకపోతే మోక్షం లేదు అంటే ఏమిటనమాట సన్యాసి మాంకుకే తప్ప ఇంకేవాళ్ళకి ఆ మోక్షస్థితి లేదు అప్పుడు అందరూ మాంకులైపోవాలి మోక్షం కావాలంటే మాంక్ అవ్వాల్సిందే మీరున్న చోట ఉండి మీరు మోక్షాన్ని పొందలేరు దాన్ని సార్వభౌమ ధర్మము అని హిందూ ధర్మం ఏంటంటే బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉంటూ ఆత్మ వికాసాన్ని సాధించవచ్చు గృహస్థు గృహస్థుగా ఉంటూ తను ఉన్న స్థానంలో ఉంటూ తను చేసుకున్న కర్మనే అనంటే మంచి పని ధర్మ ధర్మబద్దమైన కర్మే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 ఎవరు ఉండరు సాధకులు వెజిటేరియన్ ఫుడ్ని తీసుకోండి అని చెప్పారనుకోండి చాలా పాఠం అలా చెప్తారు దేశంలో ఉన్నవాళ్ళు అందరూ వెజిటేరియన్గా ఉండాలని పాఠం చెప్పడం నీకు నువ్వు సాధకుడు కా వేదాంతాన్ని అధ్యయనం ధర్మాన్ని అనుష్ఠించు దానికి మొట్టమొదట నాన్ ఫుడ్ హింసని మానేవి అని అలాగా సాధకుడికి బోధిస్తారు సో అలా అంతేగాని ఏ టు జెడ్ అందరికి పిడికి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా అందరికీ అని అలా బోధించారు దానివల్ల ఏమంటవుతుంది సాధకులు అయిన వాళ్ళు ఈ మార్గంలోకి వస్తారు సాధకులు కాని వాళ్ళు స్లోగా దే విల్ గ్రో స్లోలీ ఇన్ దే టైమ్ దే విల్ గ్రో ఇది ఒక పద్ధతి హిందూ ధర్మంలో మీకు ఆ లక్షణం కనపడుతుంది అని చెప్పి మీకు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ రెండు రకాలు ఉంటాయి వెరస్ బౌద్ధ ధర్మంలో అందరూ వెజిటేరియన్ ఫుడ్ అయితే నాలుగు కాగితం మీద ఉంటుంది కానీ బౌద్ధులు అందరూ నాన్ వెజిటేరియన్ సార్ బౌద్ధుల్లో వెజిటేరియన్ కనపడ్డారు దళలామా గారితో సహా అందరూ నాన్ వెజిటేరియన్స్ వాటి బౌద్ధ ధర్మానికి మూల సూత్రం ఏమిటండి వాటి ఏమిటంటారు ఈ కాంట్రాడేక్షన్ హిందూ ధర్మంలో వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అందరూ ఉన్నారు మిక్స్డ్ బ్యాగిటేజ్ బౌద్ధంలో అసలు నాన్ వెజ్ ఎవడు వెజ్ ఎవడు మిగలలేదు ఆల్ అన్ వెజిటేరియన్స్ ఎంత దురదృష్టం అవుతుంది సో ఎందుకంటే ధర్మం అనేది సార్వభౌమ ధర్మంగా ఉండాలి అందరూ సన్యాసం తీసుకుంటేనే మోక్షాన్ని పొందుతారు అనే అది ధర్మం ఎలా కాబట్టి శ్రీకృష్ణుడు సన్యాసాన్ని బోధిస్తాడు త్యాగాన్ని బోధిస్తాడు కర్మయోగాన్ని కూడా బోధిస్తాడు లేచి నిలబడి ఉత్సాహంగా నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకో అని బోధిస్తావు త్యాగాన్ని కూడా బోధిస్తాం కాబట్టి ఏ ఏ స్థితులలో ఉన్న వాళ్ళకి ఆయా ధర్మము ఏకకాలంలో ఒకే పురుషుడు ఇటు కర్మనే అటు త్యాగాన్ని చేయటం కుదరదు ఇది ఒక పెద్ద మీమాంస మనం ఇంకా భాష్యాల్లో పొందుతున్నాం ఇంకా అవే చదువుతాం సో ఈ విధంగా అంతేత మీరు కర్మను చేసేప్పుడు త్యాగాన్ని పక్కన పెట్టి కర్మను ఉత్సాహంగా చేయండి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 అన్ని భూమికలలో అన్ని స్థాయిలలో కూడా వ్యక్తిని వికాసానికి తగ్గట్టుగా బోధించేటువంటి ధర్మము ఇదొక విలక్షణత హిందూ తత్వశాస్త్రం